పలకా బలపం ఎవ్వరికి బుక్కు పెన్ను ఎవ్వరికి పలకా బలపం పాపకు బుక్కు పెన్ను బాబుకు పాలు పూలు ఎవ్వరికి పండ్లు వెన్న ఎవ్వరికి పాలు పూలు పాపకు పండ్లు వెన్న బాబుకు పొప్పరమెంట్లు ఎవ్వరికి చాకలెట్లు ఎవరికి పప్పరమెంట్లు పాపకు చాకలెట్లు బాబుకు ప్రాకు చెడ్డి ఎవ్వరికి ఫ్లాకు నిక్కర్ ఎవ్వరికి ప్రాకు చెడ్డీ పాపకు ప్రాకు నిక్కర్ బాబుకు బచ్చన గు్రం ఎవ్వరికి బయస్కిల్లు ఎవ్వరికి బచ్చన గుర్రం పాపకు బయస్కిల్లు బాబుకు